ీ్యో నమీ శ్రృతిస్మృతిపురాణామాలయ కరుణాయ నమామి భగవత్పాదశంకర లోక శంకర అహం వైశ్వా భూపమాశ్రు రాణానసమాయుక్ చతుర్విధం పరమేశ్వరుని యొక్క విభూతులను మనం చూస్తూ ఉన్నాము దీని విషయమై మనం కొంచెం లోతుగా ఆలోచించటం అవసరమవుతూ ఉంటుంది ఎందుకంటే రెండు వైరుధ్యములు మనం జీవితంలో కలిగి ఉంటాం కాంట్రడిక్షన్స్ రెండు ఒకటి మనం గాడ్ గాడ్ గాడ్ అంటూ ఉంటాం దేవుడి పేరు అస్తమానం ఉచ్చరిస్తూ ఉంటాం పారాయణలు చేస్తాము నామాన్ని ఉచ్చరిస్తాము పూజలను చేస్తూ ఉంటాము సో సో వీ పే లాట్ ఆఫ్ లిప్ సర్వీస్ టు గాడ్ లిప్ సర్వీస్ అంటే పెదవులు ఉచ్చరించి దేవుడు దేవుడు అనే అనడంలో మనం ఏమీ వెనుకబడి ఉండము చాలా అడ్వాన్స్డ్గా ఉంటాము కానీ లిప్స్ వెనుక మనస్సు ఉంటుంది హృదయం ఆ హృదయంలో గాడ్లీ క్వాలిటీస్ ఉన్నాయా అన్నట్లయితే అవి తక్కువగా ఉండే సందర్భం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న కాంట్రడిక్షన్ ఏమిటంటే పెదవులపై దేవుడు హృదయంలో సంసారం దీన్ని స్వామి రంగనాథ్ టు ఇట్ యా పె పెదవులపై దేవుడు హృదయంలో సంసారం ద డివి సో హృదయంలో సంసారం ఉంటుంది పెదవులపై దేవుడు ఉంటాడు దీన్ని స్వామి రంగనాథానంద ఫ్రింజ్ స్పిరిచువాలిటీ అని వర్ణించినారు అంటే సర్ఫేస్లో స్పిరిచువల్గా ఉన్నప్పటికీ అంతరములందు లేకపోతే అంతరంగంలో స్పిరిచువాలిటీ కొడబడి మనం సంసారులుగా ఉండిపోతూ ఉంటాం సంసార లక్షణాలే కలిగి ఉంటాం సంసార లక్షణములు అంటే రాగద్వేషములు కామనలు భయములు ఇవి సంసారం వాటినే అట్టి హృదయంలో పైకి పెదవులపై కొట్టుకు గాడ్ గాడ్ అనుకో దీంట్లో రెండు సమస్యలు ఉంటాయి మీరు పెద్దలు పరిశీలించడం కోసం మీకు నేను చెప్తున్నాను మనం సర్వమును పరిశీలించటమే దేన్ని నిందించడం ముందు తాత్పర్యం పరిశీలించడం చేయకపోతే ఇంకా అధ్యయనమైన అవసరం రెండు సంస్థలు ఉంటాయి ఈ ప్రవృత్తిలో ఒకటి ఏమిటంటే ఒక ఆర్గ్యుమెంట్ ఏమైనా ఉంటుంది ఆయన కనీసం నోతుతోనైనా దేవుడి పేరు చెప్తున్నాడు కదా ఎప్పటికైనా బాగుపడతాడు అని ఒక ఒక ఆర్గ్యుమెంట్ It is a widely used argument. Now, how far well it is done? You know how far well it is done. Why does it mean that the dhin has an opposite argument? The opposite argument is that there is nothing in the mind. If you do the mind of the mind and the mind of the mind, you will kill the mind. నోటుతో చెప్పేది అయితే చెప్పేసి మనం వదిలించేసుకుంటాడు మనస్సు మార్చుకోడు మనస్సు తల్లటి పెట్టుకుంటాడు అండ్లెస్ షీ పేస్ అటెన్షన్ అండ్ ద ది ఫోకస్ ఫ్రమ్ రిచువల్ అండ్ వెర్బల్ థింగ్ టు ద హార్ట్ ఆ షిఫ్ట్ రావాలి ఆ రానంత వరకు వీడు ఫిజికల్గా వెర్బల్గా ఎంత చేసినా అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాదు cavatti you please make the shift now ani inkoka argument ippudu rendu arguments cheppanu na ee rendu arguments udhariniki okati koncham opposite ga unnattu meek telusthune undi kada kabatti meer alochinchalsuthundi aa konuka idoka vaivrudhyam this is one contradiction god on the lips but the world lives in my heart ఇది ఒక కాంట్రడిక్షన్ ఎవరికి వాళ్ళు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక రెండవ కాంట్రడిక్షన్ ఏమిటంటే టాపిక్ సందర్భం కనుక నేను చెప్తున్నాను రెండవ కాంట్రడిక్షన్ ఏమిటంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు ఇది ఒక ఇష్యూ దీన్ని ఎవరికి వాళ్ళు సెటిల్ చేసుకోవాలి దేవుడు ఎక్కడ ఉన్నాడు మనం ఎలా ఉంటామంటే ఏది సెటిల్ చేయాలి అంతా గూడు పుఠానీ వ్యవహారం అంత చూడండి ఏది సెటిల్ చేయడు ఎస్ అండు నో అండు దేనికి కమిట్ కాదు సో దేవుడు గుళ్ళో ఉంటాడు అన్న అని మీరు ఫిక్స్ చేశారనుకోండి అప్పుడు భగవద్గీత మీకు సంబంధం ఉండదు సో అలాగా ఏ ఎండకి ఆ గొడుగు పట్టే స్వభావం కొన్ని చోట్ల అది ఉపయోగించ ఉపయోగపడవచ్చు కానీ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ ఏళ్ళకి ఆ గుడుగు పట్టే స్వభావం ఉండకూడదు ఒక ఆయన ఊరిని అడిచి వెళ్తున్నాడు ఎవరో మధ్యలో వచ్చి నీ పేరేమిటని అడిగాడు భద్రం అని చెప్పి అంటే భద్రం అంటే ఏదో ఉండాలి దాని ముందు ఇంకో తోక ఉండాలి కదా అంచేత మళ్ళీ ఏం భద్రం అని అడిగాడు అడిగితే రాబోయే గ్రామం శైవుల గ్రామం అయితే నా పేరు వీరభద్రం రాబోయే గ్రామం వైష్ణవుల గ్రామం అయితే నా పేరు రామభద్రం అని చెప్పాడు అలా ఉంటాం మనం వీఆర్ లైక్ దాట్ మనము దేన్ని తాత్వికమైన విషయంలో నిశ్చిత జ్ఞానం అనేది మనమే కావాలని దూరం పెడతాం దేన్ని సెటిల్మెంట్కి తీసుకురాము సో ఈ ఈ విషయంలో మన అంటే ఏమిటి మనం ఓ సందర్భంలో దేవుడు ఒకచోట ఉన్నట్లుగా మనం స్వీకరిస్తాము ఇంకో సందర్భంలో దేవుడు అంతా ఉన్నాడు అంతా దేవుడే అంటూ ఉంటాము ఇది అంటామో అది అంటాం రెండు పరస్పర విరుద్ధాలుగా ఉన్నాయనే సంగతి పక్కన పెట్టి ఈ వైరుధ్యములను అలాగే నిర్వహించుకుంటూ నిర్వహించుకోవడం అంటే వాటిని నిలబెట్టుకోవడం అని అర్థం అలా వైరుధ్యములను నిలబెట్టుకుంటూ మనం జీవిస్తూ ఉంటాం ఎంతవరకు అయితే మీరు వైరుధ్యాలని అలాగే అట్టి పెట్టుకుంటారో మీకు ఆధ్యాత్మికమైన ప్రగతి ఉండదు కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాలి ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రామావిశ భూతాన్ని తర్వాత కృష్ణాను చౌషీ సర్వాహ ఇక్కడ చెప్తున్న విభూతులు ఈ పైన వైశ్వానరో ఈ విభూతుల్ని చూసినట్లయితే ఒక విషయం స్పష్టమవుతుంది ఈ జగత్తులో సర్వమునందు ఈశ్వరుడు నిండి ఉన్నాడు భర్పూర్ అంటారు సర్వమునందు ఈశ్వరుడు నిండి ఉన్నాడు మనము గుర్తించకపోవడమే మన లో తప్ప ఈశ్వరుడు దూరంగా ఉండడం అనే ప్రసక్తి లేదు మనం తెలుసుకోకపోవడం అనే దోషమే ఉంటుంది దీనికి దృష్టాంతం ఏం చెప్పారంటే చేప సముద్రంలో ఉన్న చేప సముద్రుడిని గుర్తించదు అది సముద్రంలోనే ఇటువట్లు సంచారం చేస్తూ ఉంటుంది అది జీవించడానికి సంచరించడానికి అంటే మనుగడ మనుగడ ప్రవృత్తి మనుగడ అంటే ఉండడం ప్రవృత్తి అంటే ఇటు ఇటు సంచారం చేయడం నిన్నే ఇంగ్లీష్లో ఉంటారంటే ద బీయింగ్ అండ్ ద మూవింగ్ అండ్ ద మూమెంట్ అంటారు సో ఇప్పుడు చేపకి మనుగడ దాని ప్రవృత్తి రెండూ కూడా ఎక్కడ ఉన్నాయి సముద్రము నుందే ఉన్నాయి అది సముద్రము నుండి ఉంటుంది అన్ని పనులను చలనాన్ని చేస్తూ ఉంటుంది అలాగే మానవుడు కూడా వీడి మనుగడ ఈశ్వరమయ్యందే గలదు గామావిష్చేచభూతాన్ని అలాగే వీడి ప్రవృత్తి కూడా ఈశ్వరమయ్యందే గలదు వీడి మూమెంట్ అంతా కూడా ఈశ్వరుని అందే గలదు కాబట్టి కరెక్ట్గా చెప్పాలంటే ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మూమెంట్ ఇన్ గాడ్ అది ఒక స్టేట్మెంట్ ఉంది అలా అంటే ఫేమస్ స్టేట్మెంట్ ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మూమెంట్ ఇన్ గాడ్ దట్ ఈస్ ద ట్రూత్ అది సత్యము ఆ సత్యాన్ని మనం విస్మరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది పైగా మనం చేసే కొన్ని పనులు ఎలా ఉంటాయంటే ఆ సత్యానికి విరుద్ధంగా ఉంటాయి కాబట్టి ఈ వైరుధ్యములను మనం ఓవర్కమ్ చేసుకోవాల్సి ఉంటుంది అది విభూతి అధ్యయనం యొక్క ఫలము ప్రయోజనము అట్టిది ఆ సందర్భం తర్వాత అహం వైశ్వానరో భూత్వ రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాప్త స్వజాం అన్నంచరువిధం నేను వైశ్వానరుడనై ఉన్నాను ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ శ్లోకంలో ఈశ్వరుని యొక్క విభూతి భోజనప్రియత్వం అంటే ఈశ్వరుడు భోజనప్రియుడు అని మనం చెప్పవచ్చు మీకు శ్రీకృష్ణుని బాల్యక్రీడల కథలో కూడా ఆయన చౌర్యం చేస్తాడు అపహరిస్తాడు దేన్ని అపహరిస్తాడు తినే పదార్థాన్ని అపహరిస్తాడు తినుబండారాన్ని అపహరిస్తాడు ధనాన్ని దాన్ని అపహరించాడు తినేదాన్ని అపహరిస్తాడు తర్వాత అది కూడా తినేవి చాలా ఉన్నాయి కానీ వెన్నని మాత్రమే అపహరిస్తాడు అంటే దాంట్లో రెండు పాయింట్స్ సింబాలిక్గా ఉన్నాయి మీరు శ్రీకృష్ణుని కథలను అన్నిటినీ సింబాలిక్గా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నిటినీ అన్నిటినీ వితౌట్ ఎక్సెప్షన్ మీరు అలా సింబాలిక్గా తెలుసుకోకపోతే యు ఆర్ ఇన్ యు ఆర్ ఇన్ డెన్స్ కాంట్రడిక్షన్స్లో పడిపోతారు అయితే మన మనం ఏమైనా చేసేవి కాంట్రడిక్షన్స్ని అన్నిటినీ డైజెస్ట్ చేసుకోవడానికి అలవాటు పడిపోయి ఉన్నాం మనం మనకి ఏది కాంట్రడిక్షన్ అని అనిపించదు ఎందుకంటే ఆలోచించేవాడికి కాంట్రడిక్షన్ తప్ప తలకే ఊపివాడికి కాంట్రడిక్షన్ ఏముంటుంది ఆలోచించేవాడికి కాంట్రడిక్షన్ సో ఎక్కడో కథ ఉంది వాళ్ళందరూ ఆ రాక్షసులందరి రక్తముతో ఒక కుండము తయారైనది ఇప్పటికే ఆ కుండము ఉన్నది హౌ హౌ కెన్ దట్ బి తర్వాత ఫలానా తిచ్చినాడు ఆ కుండంలో స్నానం చేస్తే పాపాలు పోతాయి హా అరే వాళ్ళందరూ రక్తంతో కుండం తయారవడం ఏమిటి అది రక్తపు కుండం అయితే మరి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రక్తం ఏమైంది ఇప్పుడు మనం వెళ్ళి దాంట్లో వెళ్ళి స్నానం చేస్తే పాపాలు ఎందుకు పోతాయి క్యా బాత వాట్ ఈస్ గోయింగ్ మీకు నచ్చిలేదు నచ్చకపోవడం ఏమిటి ఈ కథని వందలాది మంది చెప్తున్నారు వేలాది మంది వింటూనే ఉన్నారు వాళ్ళందరికీ బాగానే నచ్చింది ఇప్పుడు నేను పాయింట్అవుట్ చేశాను కాబట్టి మీకు నచ్చలేదు తలకాయ ఊపారు నా బదులు మరొకరు ఉండి ఇక్కడ పురాణం చెప్పుంటే మీరు చక్కగా వినుండి ఇవ్వరు కాబట్టి క్వశ్చన్ చేయకపోవడం ప్రతిదానికి తలకాయ ఊపుతూ ఉండడం ఇది ఇదొక లక్షణం ఎనివే ఇది ఎందుకు చెప్పానంటే శ్రీకృష్ణు అని మీరు అంత ప్రేమగా వింటున్నారు కదా you have to question the incongruities associated with those stories under uh, uh, our symbolic the only saving grace is that they are symbolic av symbolic ay kaabatti yes we are uh, happy what do know symbolism lekapothe mokku it is uh, it, they are not valid stories at all ఆ విధంగా ప్రతి స్టోరీని మీరు అలాగే స్వీకరించాల్సి ఉంటుంది ఇప్పుడు వెన్నను దొంగిలించడం ఇప్పుడు మీ బస్తీలో మీరున్న కమ్యూనిటీలో వెన్ను దొంగిలించే కుర్రాడు ఒకటి ఉంటే మీరు ఏం చేస్తారు విల్ యూ యాక్సెప్ట్ హెమ్ వి విల్ నెవర్ యాక్సెప్ట్ సో ఇట్ ఇన్ వర్క్ లైక్ దాట్ అంటే కథ చెప్తున్నారు వింటున్నారు ఏదో సరిపడిపోతుంది అక్కడ ఎవడు ఎక్కడ వెన్నను తిన్నా ఆ తిన్నది ఈ స్టోర్డే అని తర్వాత వెన్నను దొంగిగిలించాడు అంటే మీ ప్రేమను దోచుకున్నాడు అని అభిప్రాయం ఆయన ప్రేమస్వరూపుడు మీ ప్రేమను ఆయన తన స్వంతం చేసుకున్నాడు అని అభిప్రాయం అంతే అంతే తప్ప దాన్ని ఆ చిన్న సింబాలిక్ పాయింట్ని తీసుకుని కవి దాన్ని చుట్టూ ఒక కథని అల్లుతాడు ఆ విధంగా ప్రతిదాన్ని ఆ ఉండాలి ఇవన్నీ భాగవతాది గ్రంథాల్లో చెప్పేవాళ్ళు చెప్పారు వ్రాసి వాళ్ళు వ్రాసి పెట్టినారు నేను తెలుసుకోవడమే ఆలస్యం వస్తు కాబట్టి ఈశ్వరుడు భోజన ప్రియుడు ఆయనకి భోజనం అంటే చాలా చూడండి మనం విష్ణు అనే పదాన్ని తరచుగా ఉంటాము విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటాం అహా పారాయణ ఎలా ప్రారంభమవుతుంది విశ్వం అని ప్రారంభం అక్కడే ప్రారంభంలోనే విశ్వం విశ్వం అన్నది విశ్వం అంటే జగత్తు అని అర్థం జగత్తు అనే పదము దేవునికి పేరు విశ్వం అది ఎలాంటి పేరు అంటే అది నపూంసకలింగ శబ్దం ఇంకో చోట పుల్లింగ శబ్దంగా ఉన్నా నపూంసకలింగ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్లుగా దేవునికి పేరుగా పెట్టారు దాన్ని బట్టి విశ్వ అంటలేదు విశ్వం అనే అంటే అర్థం వేరే మళ్ళా అర్థం వేరే వస్తుంది జాగ్రత్త అవస్థాభిమాని ఇలాంటి విశ్వం జగత్తు అంటే జగద్రూపంగా ఈశ్వరుడే కలదు అంటే ఎలా అయితే ఆభరణ ప్రపంచమునంతనూ బంగారము వ్యాపించి ఉన్నదో ఈ జగత్తునంతను కూడా ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు ఆ వ్యాపించి ఉండే ఆ వ్యాపకత్వాన్ని ఇక్కడ విభూతులుగా చూపిస్తున్నారు మీరు భూమి అనగానే సకల ప్రాణులను నిలబెట్టేటువంటి ఆ ఓజస్సు ఇప్పుడు ఆ ఓజస్ ఎక్కడ ఉన్నది మీ కాళ్ళ కింద ఉంది నా కాళ్ళ కింద ఉంది సర్వ భూమండలము నందు గలదు అది దాని వ్యాపకత్వము అలాగే రసము రసము ఎక్కడ ఉంటే అది ఈశ్వర స్వరూపం రసము ఎక్కడ ఉన్నా సరే సో ఇప్పుడు మీరు రసము అన్నది బిగ్ బిజినెస్ సిటేస్ పోక్ పెప్సీ అలాంటి డ్రింక్స్ ఉంటాయి చూడండి ఈ డ్రింక్స్ అన్నీ కూడా అవన్నీ కూడా పెద్ద బిజినెస్ వాట్ ఈస్ ది ఎస్టెన్స్ ఆఫ్ దట్ డ్రింక్ రస రసము రసము అంటే అనుభూతి అది నాలుగు మీద పెట్టుకున్నప్పుడు మీకు వెంటనే టేస్ట్ అనుభవానికి వస్తుంది అది కడుపులోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక తృప్తి అనుభవానికి వస్తుంది కాబట్టి రసానికి రసనేంద్రియమునకు ఒక ఒక ఉల్లాసాన్ని కలిగించే శక్తి ఉండడమే కాకుండా పొట్టకి కూడా ఒక తృప్తిని కలిగించే సామర్థ్యం దానికి కలదు అటువంటి రసము ఎక్కడ ఉన్నా ఆఖరికి త్రాగే నీళ్లలో రసం ఉంటుంది అది కూడా అసోహమప్సు కౌంటేయ అని మనకి ఇంతకుముందు విభూతిలో వచ్చినది కాబట్టి రసం ఎక్కడ ఉన్నా అది ఈశ్వరుని యొక్క విభూతి సో ఊరికే పెదవులతో ఎన్నిసార్లు ఈశ్వరుణ్ణి మనం ఈశ్వరుని నామాన్ని స్మని అనగలిగాము అన్నదానికంటే ఆ ఈశ్వరుని యొక్క మహిమను లేక విభూతిని ఎంత అధికంగా మనము ఎంత వ్యాపకముగా మనము గుర్తించగలుగుతున్నాము అన్నది చాలా ముఖ్యం చేత్తో చేసేదానికి కంటే నోటితో పలికేదానికంటే హృదయంతో భావించేదానికి ఎప్పుడూ ఎక్కువ విలువ ఉంటుంది అది శాస్త్రము ఆ విధంగానే చెప్తూ ఉంటుంది మన అనుభవం కూడా అదే విధంగా ఉంటుంది కర్మ భక్తి జ్ఞానం కాబట్టి ఈశ్వరుని యొక్క వ్యాపకత్వము ఈ విభూతులలో మనకి బాగా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు చూడండి ఆకలి అనేది ఒక ఎలిమెంట్ ఈ ఆకలి అనేది సకల ప్రాణులకు అనుభవంలో ఉన్నది మనందరం ఎదుగుతున్న దాన్ని పిన్పాయింట్ చేసి ఇదిగో ఇది ఆకలి అని మీరు ఎవరూ చెప్పలేరు దాన్ని కానీ అది మన అనుభవంలో భాగముగా అందరికీ తెలుస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీరు చూడండి కొస్ ఈ చెట్టుచ్యామలను చూడండి చెట్టుచామలయందు ఆకలి అనే గుణము చాలా గట్టిగా ఉంటుంది అంచేతనే అవి ఈ చెట్టుచామలు ఉన్నాయంటే అవి ట్వంటీ అవర్ భోజన ప్రక్రియలో ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ గంటలు మనకి మళ్ళాగా పొద్దున్న సాయంకాలం అలా కాదు వ్రేళ్ళు భూమి నుండి రసమును ట్వంటీ ఫోర్ అవర్స్ తీరుస్తూనే ఉంటాయి చెట్టు ఆకులు వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని ఇరవై నాలుగు గంటలు అబ్జార్బ్ చేస్తూనే ఉంటాయి చేసి ఆ సూర్యరశ్మిని కూడా ఎప్పుడు లభిస్తే అప్పుడు అబ్జార్బ్ చేస్తున్నాయి ఫొటోసిన్థసిస్ ద్వారా గ్లూకోజ్ తయారు చేస్తుంటాయి ఆ గ్లూకోజ్ వాటికి ఆహారం కాబట్టి చెట్టు చామలను చూసినట్లయితే అది అలా నిలబడి ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అలా నిశ్చలంగా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ అవి ట్వంటీ ఫోర్ సెవెన్ ఆకలితో ఉండి ఆకలిని తీర్చుకునే హడావిలో ఉంటాయి అవి చెట్టు చామలు నిండి ఉన్న ఒక లక్షణం ఏమిటంటే ఆకలి పశువులు చూడండి మీరు పశువులను చూడండి ఎప్పుడైనా కోతులు ఉంటాయి వాటిని అవి ఎందుకలా ఇటువంటి సంచారం చేస్తున్నాయి అనుకుంటున్నారు వాటికి ఆకలి ఉండబట్టి ఇటువంటి సంచారం చేస్తున్నాయి ఆకలి లేకపోతే మన జోలికి రానే రావాలి అది ఆకలి ఎప్పుడు మన ఇళ్లలో కూడా వస్తుంది ఎందుకంటే లోపల దానికి తినే వస్తువు దొరుకుతుందేమో అనే ఆశతో వస్తుంది ఏ పశువులైనా అంటే ఆవులు గేదెలు బర్రెలు మనకి రోడ్ల మీద కనపడతాయి వాటి ప్రవృత్తి మీరు ఎప్పుడైనా గమనించండి అవి ఇటు అటు చూస్తూ ఉంటాయి తినేది ఏదైనా ఉందా అని ఆఖరికి కాగితంలో కనుక కొంచెం రసం ఉంటే దాన్ని కూడా తినాలనే ప్రయత్నం పూర్వం చేసేవి పూర్వం ఈ గోడలు కంటించే కాగితాలకి లైపిండి ఉపయోగించేవారు ఆ లైపిండిలో ఆ పిండి కొంత రుచి ఉంటుంది అందుకోసం ఆ కాగితాన్ని నవ్విది ఆవు ఆ కాగితాన్ని నవ్వలడంలో ఈ కాగితం పార్ట్ టు న్యూషన్సేది ఆ గోడకున్న వెళ్ళ అది కూడా నోటుకు వస్తుంది అది ప్రాబ్లమే కానీ అటు వెళ్ళకి ఇటు కాగితానికి మధ్యలో కొంత పిండి ఉంటుంది ఆ పిండి కోసమని ఆవు ఈ కాగితాన్ని మొత్తాన్ని నవ్వులుతుంది ఆ విధంగా పశుపక్ష్యాదులలో పక్షులు చూడండి పక్షులు పొద్దున్నే నిద్రలేస్తాయి సూర్యుడు రావడానికి ముందే నిద్రలేస్తాయి నిద్రలేచి పరుగులు ప్రారంభిస్తాయి పరుగులే నేను కోసం ఆహారం కోసం కనుక ఇది పశుపక్షులు పశుపక్షియాతులు ఇక మానవులు చూడండి ఎలా ఉంటారో మానవులు మానవుల యొక్క ప్రవృత్తి అంటే వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా అరౌండ్ ఫుడ్ ఉంటాయి అన్ని యాక్టివిటీస్ అరౌండ్ ఫుడ్ ఉంటాయి నిద్రలు మీకు ఎప్పుడైనా ఆలోచించారా మీరు నిద్రలేస్తూనే దంతధావనాధిక ఎందుకు చేస్తారు కాఫీ తాగడం కోసం స్నానం ఎందుకు చేస్తారు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం కాఫీ తాగడము బ్రేక్ఫాస్ట్ చేయడము అనే రెండు పనులు కనుక లేకపోతే దంతధావనం చేయడం ఎందుకు స్నానం చేయడం ఎందుకు చేస్తే చేయొచ్చు లాభిమానొచ్చు ఈ రెండింటికి వాటికి కనెక్షన్ పెట్టారు కాబట్టి ఈ రెండు చేస్తారు పూర్వం వాళ్ళు ఏమన్నారంటే సంధ్యావందనం చేస్తే కానీ భోజనం పెట్టము అన్నారు మేము సంధ్యావందనం ఆ కారణంగానే చేసేవాళ్ళం భోజనం పెట్టరు లేకపోతే అనే కారణంగానే సంధ్యావందనం చేసేవాడు అలాగే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా సంతర్పణ అయిందనుకోండి గణపతి సంతర్పణ ఇలాంటివైతే మామూలు అప్పుడు విభూతేది గట్టిగా పెట్టకపోయినా అప్పుడు గట్టిగా పెట్టి పంచాదీ కట్టి చాలా శాస్త్రీయంగా చెబుతో నీళ్లు పట్టుకుని మహాబ్రాహ్మణులగా అక్కడ తయారవడం ఎందుకంటే మనకి ఫస్ట్ సీట్ ఎవడు మనని అడ్డుకునేవాడు ఎవడూ ఉండడు ఇటు వెళ్లకునే ఎవడు చెప్పడు మనకి ఫస్ట్ సీటు తీసుకోవచ్చు మనం వాళ్ళు వడ్డన చేసేప్పుడు మనకి శ్రద్ధగా వదిలిస్తారు అందుకోసం ఈ వేషం ఉంటారు సో ఉదరపోషణార్థం బహుకృత వేష అనేది ఉన్న చూడండి మానవులు వాళ్ళ మూమెంట్ అంతా కూడా ఫుడ్ చుట్టూ ఉంటుంది మూమెంట్ అంతా కూడా మీరు ఓ ప్రశ్న జరిగితే చెప్పండి మీరు ఏదైనా ఒక పూజ లేక వ్రతమును సంకల్పించారనుకోండి దాంట్లో మెయిన్ ఎలిమెంట్ ఏమి నైవేద్యం నైవేద్యం ఉంటుంది రత్నసింహాసనం బదులు అక్షతం వేసినా అభ్యంతరం లేదు కానీ నైవేద్యార్థం అక్షరాన్ని సమర్పయా అనేది ఎక్కడైనా ఉంటుందో అలాగా మెయిన్ నైవేద్యమే మెయిన్ ఐటమ్ నైవేద్యం ఈటాలన్నీ ఇటు అడ్జస్ట్ చేసేసుకుని ఆ దేవతల్ని కాంప్రమైజ్ వాళ్ళు వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు లైక్ వస్త్రయుగ్మం సమర్పయామిది అనుకోండి వీడు తువ్వాలైనా ఇవ్వచ్చు కదా కనీసం అది కూడా ఇవ్వడదు ఆ పత్తిని ఇలా ఇలా నలిపి పెడతాడు అక్కడ అది వస్తాయేమో సో కొని ఓ కపుల్ ఆఫ్ టవల్స్ కొనుక్కొచ్చి దాన్ని మడత పెట్టి అక్కడ పెట్టచ్చు కదా అక్కడ కూడా కక్కొస్తే కానీ నైవేద్యం దగ్గరకు వచ్చేప్పటికి మాత్రం చాలా ఎలాబరేట్ గా మనం చేస్తాం చాలా ఎలాబరేట్గా తర్వాత నైవేద్యం కూడా ఎలా ఉంటుంది నైవేద్యం గురించి వీళ్ళు ఏదో చెప్తారు ఈ ఆగమంలో ఇలా చెప్పారో ఆగమంలో అలా చెప్పారని ఏదో చెప్తారు బట్ అసలైన ఆగమం ఏమిటంటే వీడి కడుపుకి వీడి చెప్పకి అదే ఆగమం దట్ ఈస్ ది ఆగమ సో వడలు దేవుడికి ఇష్టం అవుతాయి ఎందుకు ఇష్టం అవుతాయి మనకి వడలు ఇష్టము కనుక పులిహారం మనకిష్టం కనుక దేవుడికి ఇష్టం పాయసం మనకిష్టం కనుక దేవుడికి ఇష్టం ఏది ఏది మనకిష్టమో అది దేవుడికి ఇష్టమో అని మనం చెప్తాం మన ప్రవృత్తిని ఇంక్లూడింగ్ వర్షిప్ ఆఫ్ గాడ్ ఒక సింగిల్ ఎలిమెంట్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది అదేమిటంటే ఆకలి ఇది ధర్మోడైనమిక్స్ అనే ఒక సైన్స్ ఉండే ధర్మోడైనమిక్స్ అంటే అది ఇట్ ఈజ్ మోర్ లైక్ ఫిలాసఫీ ఫిలాసఫీలా ఉంటుంది అంటే డైనమిక్స్ అంటే ప్రపంచంలో ఉండే మూమెంట్ ప్రాణులు కానీ ప్రాణము లేనివి కానీ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ మూవింగ్ కదా దట్ ఈ ది డైనమిక్స్ ఆ డైనమిక్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ థర్మల్ ఫీట్ అందుచేత దానికి ధర్మోడైనమిక్స్ అనే పేరు ఆ ధర్మోడైనమిక్స్ అనే శాస్త్రంలో ఏమని చెప్తా అక్కడ ఆకలిని వ్యాఖ్యానం చేస్తారు ఈ ఆకలనేది ఎందుకు ఉంటుందంటే ఎంట్రోపి అని of ఆఫ్ డైనమిక్ థర్డ్ of డై థర్మోడైనమిక్స్లో entropy అనేది ఉంటుంది దానికి ఆకలికి సంబంధం లోపల లివింగ్ బాడీ లోపల నెగిటివ్ ఎంట్రోపీ ఉంటుంది ఇంకేతనే ఆకలి ఉంటుంది ఆకలి ఉన్నప్పుడు దప్పిక కూడా ఉంటుంది ఏ క్షణంలో వీడికి ఆకలి దప్పిక ఆగిపోతాయో అప్పుడు వీడు పోతాడు ఆ దేహంలో ప్రాణం ఉండదు అప్పుడు ఎంట్రోపీ సడన్గా నెగిటివ్ ఎంట్రోపీ పాజిటివ్ ఎంట్రపీ అయిపోతుంది సడన్గా ఏ క్షణంలో వీడు ప్రాణం విడిచిపెట్టాడో ఆ క్షణం నుంచి పాజిటివ్ ఎంట్రపీ సెట్స్ అంటే బాడీలో రిగర్ మార్పిస్ వచ్చేస్తుంది తర్వాత డిసింటిగ్రేట్ అయిపోవడం ప్రారంభిస్తుంది దట్ ఈస్ ది పాజిటివ్ ఎంట్రపీ నెగిటివ్ ఎంట్రపీ అంటే తీసుకున్న ఆహారాన్ని డైజెస్ట్ చేసి దాన్ని మజిల్ మాస్ కింద సెల్స్ కింద టిష్యూస్ కింద బిల్డప్ చేసుకోవటం దట్ ఇది నెగిటివ్ ఎంట్రూపీ కాబట్టి ఆకలి అనేది ఎంట్రపీతో కనెక్ట్ అయి ఉన్నది ఫిలాసాఫికల్గా డిస్కనెక్టెడ్ విత్ ధర్మ ఇది ఎంట్రపీ సో కనుక ఈ విధంగా ఈ ఆకలి రూపంగా ఆ పరమేశ్వరుడు కలడు ఆకలి సో ఆయనకి ఇప్పుడు పేరు పెట్టారు ఇక్కడ ఈ ఆకలి సందర్భంలో పేరు పెట్టారు ఏమని పేరు పెట్టారంటే విశ్వానర అని పేరు పెట్టారు నర అంటే ప్రాణి సకల ప్రాణుల ఎందు ఉన్నవాడు సకల ప్రాణుల ఎందు ఈ ఆకలి రూపంగా ఆకలి అనేది ఆ ప్రాణశక్తికి మరొక పేరు ఆ ప్రాణశక్తియే ఆకలిగా మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది సో ఆ ప్రాణశక్తి యొక్క రూపములు ఇంకా అనేకం ఉన్నాయి వాటిల్లో నడిచారనుకోండి అది ప్రాణశక్తి చూస్తే ప్రాణశక్తి సంకల్పిస్తే ప్రాణశక్తి అన్ని ప్రాణమే కానీ ఆకలి అనేటువంటి ఆ ఫ్యాసెట్ ఆ లక్షణము ప్రాణశక్తి యొక్క ఒక మహా విలక్షణమైనటువంటి లక్షణం చాలా చాలా యునీక్ క్యారెక్టర్ ఆ ఆకలి రూపంగా ఆ పరమాత్మ సకల ప్రాణుల ఎందు ఉన్నాడు ఆయన సకల ప్రాణులలో ఉన్నాడు కాబట్టి విశ్వానరహ అని పేరు పెట్టారు విశ్వానర ఏమో వైశ్వానరహ విశ్వానరహ అన్న ఒకటే కాబట్టి నేను వైశ్వానరుడనై అనగా సకల ప్రాణులలో ఉండువాడని ఏ విధంగా ఉన్నాడు ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణుల యొక్క దేహమును పట్టుకొని ఉన్నాను ఉండి వాళ్ళు తినేటువంటి తిండిని నేను పచనము చేస్తూ ఉన్నాను పచాం ఎన్నం చతుర్విధం సో ఈ ఆహారాన్ని పచనం చేయటానికి ప్రాణాపానములతో కూడి పచనం చేయాలి ప్రాణాపానములో ఏమిటో తెలుస్తుందండి ప్రాణ అంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేయటానికి ప్రాణము పేరు కార్బన్ డైఆక్సైడ్ని ఎక్స్పెల్ చేస్తూ ఉండాలి ఆక్సిజన్ ని పీల్చుకుంటూ ఉండాలి అది పచ్చన క్రియ ఇప్పుడు కట్టె మండాలనుకోండి కట్టె మండాలంటే మండుతున్నప్పుడు వచ్చే కార్బన్ డైఆక్సైడ్ పైకి పోవాలి కొత్త ఆక్సిజన్ సప్లై అవుతూ ఉండాలి దీపము దీపాలు మన దీపాలు ఎదుగుతుంది కదా పూర్వం ఆయిల్ దీపాలు ఆయిల్ దీపాలు ఈ అరికెల్లాంతరు ఇటువంటి దీపాలు ఉండేవి కదా వాటికి పైన చిమ్మి ఓపెన్ ఉంటుంది ఒకవేళ కిమ్ మీద మీరు ఏర్ని లోపలికి వెళ్లకుండా ఒక కవర్ వేసినా ఆ కవర్కి ఓపెనింగ్స్ ఉంటాయి మీరు కవర్ పెట్టేస్తారనుకోండి నీ దీపం ఆగిపోతుంది ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ పోవాలి ఎప్పటికప్పుడు అలాగే అడుగున ఓపెనింగ్స్ ఉంటాయి దాంట్లోంచి ఆక్సిజన్ తీసుకుంటుంది అది ఆక్సిజన్ వెళుతూ ఉండాలి కార్బన్ డైఆక్సైడ్ పోతూ ఉండాలి అప్పుడే దీపం వెలుగుతూ ఉంటుంది అలాగే ఆక్సిజన్ వెళుతూ ఉండాలి దాన్ని అపాహనము కార్బన్ డైఆక్సైడ్ పోతూ ఉండాలి దాన్ని ప్రాణము అంటారు ఈ రెండితో కలిసి లోపల ఈ ప్రాణశక్తి ఈ ఆకలి మనం తినే ఆహారాన్ని పచనము చేస్తూ ఉంటుంది అదిగో ప్రాణాపానములతో కూడి ఆహారమును మీరు తినే ఆహారమును మనుషులు తినే ఆహారం వీళ్ళు ఒక రకమో తిండి తింటారా వీళ్ళు అనేక రకాల తిండిని తింటూ ఉంటారు వీళ్ళు తిన్న ప్రతిదాన్ని కూడా అలా ఓపికగా నేను డైజెస్ట్ చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు అహం వైశ్వామురో భూత్వా తర్వాత కర్మపరాయణులు కూడా తాము చేసే కర్మల యొక్క సారాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడతారు దేవుడు ఇప్పుడు దేవుడికి ఏ దేవుడు సత్యనారాయణ స్వామి లేకపోతే వెంకటేశ్వర స్వామి లేకపోతే దుర్గాదేవి లేకపోతే ఖాళీ చెండి లేకపోతే అయ్యప్ప లేకపోతే బాబా దేవుడు ఏదైనా నైవేద్యం పెట్టే ఇప్పుడు ఉపయోగించే మంత్రం మాత్రం ఒక్కటే ఉంటుంది మిగతా వాటికి ఉండే మంత్రాలు వేరువేరుగా ఉండొచ్చు కాక నైవేద్య మంత్రం అన్ని దేవుళ్ళకి ఒక్కటే మిగతా వాటికి ఇప్పుడు సుప్రభాతం ఉందనుకోండి వెంకటేశ్వర సుప్రభాతం ఒక ధోరణిలో పోతూ ఉంటుంది అలాగే ఏదో శ్రీశైల సుప్రభాతం ఇంకో టైప్ ఉంటుంది సాయిబాబా సుప్రభాతం నేను విన్నాను నిన్న కరెక్ట్గా వెంకటేశ్వర సుప్రభాతానికి పేరుడి అది వేరుడి అంటే తెలుసు కదా ఇమిటేషన్ వెంకటేశ్వర సుప్రభాతం ఏదో శిఖరిణి వృత్తం ఏదో ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా అదే వృత్తంలో ఎవడో పండితుడిని పట్టుకున్నారు వీళ్ళు మతానికి వేడుక సంస్కృత పండితులు దొరికాడు సంస్కృత పండితులు ఉంటారు మహారాష్ట్రలో అక్కడ మంచి విద్వాంసులు ఉంటారు సో వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళు ఆ ఐడియాస్ని కొన్ని సిమిలర్ ఐడియాస్ని పోవేసి హే హే బాబా నీవి పాటికి నిద్రలు ఇవ్వయా వెంకటేశ్వర స్వామికి చెప్పినట్టుగానే చెప్పాలి కొంచెం మార్పు చేసి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు నువ్వు షెర్టీలో నివాసం చేసి ఉన్నావు నీ కోసం భక్తులు అలా హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా నుంచి ఇండియా నుంచి అన్ని వైపుల నుంచి వస్తున్నారు నిన్ను దర్శించడం కోసం బయట అలాగ వేచి ఉన్నారు కాబట్టి హే బాబా నీవి పాటికి నిద్రలు ఇవ్వయ్యా అది ఒక ఒక శ్లోకం అది రెండో శ్లోకం మూడో శ్లోకం ఇలాగో పది శ్లోకాలు పెడితే అది సుప్రభాతం అది దా దేనికి దానికి సపరేట్ ఏ దేవత కా దేవత సపరేట్ మీరు సాయిబాబా మందిరంలోకి వెళ్ళి వెంకటేశ్వర సుప్రభాతం మొదలుపెడితే అసందర్భంగా ఉంటుంది మీరు తిరుపతి వెళ్ళి శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం మొదలుపెట్టారని కొన్ని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు అబ్జెక్ట్నా సపోజ్ చుడు అయ్యా అక్కడ వెంకటేశ్వర సుప్రభాతమే చెప్పాలి ఇంకా మిగతా సుప్రభాతాలు ఏవి చెప్పకూడదు అక్కడికి వెళ్ళి దేవుళ్ళందరూ ఒకటంటే వాళ్ళు ఒకటి కాదు కాబట్టి దేనికి అది కానీ నైవేద్యం దగ్గరకు వచ్చేప్పటికీ మంత్రము సమానంగా ఉంటుంది ఆ మంత్రం కూడా అక్కడ ఉన్న దేవుడికి సంబంధించిన మంత్రం కాదది అది ఇక్కడ ఉన్న దేవుడికి సంబంధించిన మంత్రం మీరు గమనించదగ్గ విషయం ఇప్పుడు ఓ సినిమాలో చూశాను నేను బహుశా ఈ వెంకటేశ్వర స్వామి సినిమాలు ఉన్నాయి కదా కొన్ని మనవాళ్ళు సినిమాల్లో పెట్టేశారు దేవుళ్ళని తీసుకెళ్ళి వెంకటేశ్వర స్వామిని ఏమో కొన్ని సినిమాల్లో పెట్టారు ఓ సినిమాలో వీడు వడ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెడుతూ ఉంటాడు వడలో ప్లేట్ నిండా ప్లేట్ బంగారం చూడండి అంటే వీడి అవివేకానికి హద్దే ఉండదు సో వై వై బంగారం ఏదో ఏదో ఒక చేప బంగారు ప్లేట్లో పెడతాడు వడలో ఆ వడ నవలాలంటే మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి కొత్త డెంచర్స్ వేసుకురావాలి అది నల్లగా ఉంటుంది సాగుతుంది గట్టిగా ఉంటుంది ఎలా అది ఏమి ఫుడ్ నాకు అర్థం కాలేదు అదే ఐ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ డీటెయిల్స్ అది నైవేద్యం పెడతాడు నైవేద్యం పెడితే పెడుతూ పెడితో చూస్తాడు అటు చూసేప్పటికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆ చెయ్యి ఇలా చాతో వడ తీసుకుని తింటూ ఉంటాడు ఇలా చూపిస్తాడు సినిమాలో మీరేమనుకుంటారు నిజంగా అలాగే అవుతుందనుకుంటారు చూడండి ఈ సినిమా పరిజ్ఞానం ఇలా ఉంటుంది తర్వాత వీళ్ళు చెప్పే మాటలు కూడా ఇలా ఉంటాయి అదే సెన్స్లో చెప్తూ ఉంటారు ఎంతవరకు సవరిస్తామండి ఈ సవరించడం ఇదో పెద్ద కార్యక్రమం అయిపోయింది ఎందుకంటే ది హోల్ థింగ్ బోస్ అయింది రాంగ్ డైరెక్షన్ వీళ్ళు చెప్పేది ఏమంటారంటే ఇలా అమ్మవారికి పాయసాన్నం అంటే ఇష్టము కానీ విష్ణువుకి మాత్రం లడ్డూలు అంటే ఇష్టము అమ్మగారి ఇష్టాలు వేరు అయ్యేగారి వేరు ఇలాంటివి ఆగమశాస్త్రంలో చెప్పారు హనుమంతుడికి వడలిష్టం హనుమంతుడికి వడలు ఇష్టం అండి మీరు చెప్పండి హనుమంతుడికి వడలు కనుక తినుంటే ఆయన సముద్రాన్ని దాటి ఉండగలిగేవాడు కాదు అయితే వెళ్ళు తర్వాత వడలు తినాని కానీ వెళ్ళవేసుకోవడం ఏమిటి సో నాకు ఎవరైనా చెప్పండి అవి వాంటున్నాం కాదు నా ఆగమశాస్త్రంలో చెప్పాడు సరే అయితే ఆగమశాస్త్రంలో చెప్తారు మీకు మీకు అందరికీ ఉదండా కాబట్టి నైవేద్యం గురించి నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే ఏ దేవతకి నైవేద్యం పెట్టినా ఆ నైవేద్యము ఎదురుకుండా ఉన్న దేవతకి పెట్టే మంత్రం కాదది ఇక్కడ ఉండే దేవతకి పెట్టే మంత్రం ఎందుకంటే ఓం ప్రాణాయస్వాహ ప్రాణాపాన సమాయుక్త ఓం అపానాయ స్వాహ ఓం జానాయస్వాహ తర్వాత మీరు భోజనం చేసేప్పుడు చేయాల్సిన మంత్రం కూడా ఇదే ఏ దేవుడికి నైవేద్యం పెట్టినా ఇదే మంత్రం అండ్ ఈ మంత్రము ఈ కడుపులో ఉన్న దేవునికి సంబంధించిన మంత్రం తప్ప మీకంటే భిన్నంగా ఉన్న దేవుడికి సంబంధించిన మంత్రము కానే కాదు దీన్ని మీరు గమనించదగ విష గమనించ ఇది గమనించదగ్గ విషయము సో ఈ విధంగా ఆ ఈశ్వరుడు మన పొట్టలోపల ఆకలి రూపంగా ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి సో ఈ రకమైన భావనలు బాగా దృఢమైనట్లయితే మీరు నిరంతరముగా ఈశ్వరుని సన్నిధిలో ఉండగలుగుతారు ఎందుకంటే ఈశ్వరుని సన్నిధిలోనే ఉన్నాం మనం కానీ మన మనస్సు ఏం చేస్తుందంటే మనల్ని ఆ సన్నిధి నుంచి దూరం చేసేస్తుంది అది కేవలము మనస్సు యొక్క ఆలోచన పద్ధతి మూలంగా ముఖ్యంగా అజ్ఞానం మూలంగా మనిషి ఏం చేస్తాడంటే దేవుణ్ణి దూరంగా పెట్టుకుంటాడు దేవుడు నిజానికి వీడి పొట్టలో ఆ కలి రూపంగా ఉన్నాడు అటువంటి దేవుణ్ణి తనకంటే దూరంగా పెట్టుకుంటాడు మీరు అసలు ఆలోచిస్తే నిరుధ్యాసనం చేసినట్లయితే అంటే మీరు కాంటెంపులేట్ మెడిటేట్ దేని మీద మీరు కళ్ళు మూసుకుని ఆ మెడిటేటివ్ కూర్చుని మీ ఉదరము ఆ దాని మీద మీరు మెడిటేట్ చేయండి మెడిటేట్ చేస్తే మీకు ఒక సంగతి అర్థమవుతుంది ఏమిటంటే మొత్తం దేహం అంతా కూడా టిష్యూస్ మధ్య మాంసము రక్తము అంతా ఉన్నది కానీ మీరు పరిశీలించండి కాళ్ళు తొడలు అక్కడ ఉండేటువంటి ఫిజికల్ బాడీ మధ్య మాంసము టిష్యూకి ఈ పొట్ట ఎన్నున్న టిష్యూకి ఉండే తేడాన్ని మీరు గమనించండి ఆ తేడా ఎలా ఉంటుందంటే అది చాలా విలక్షణమైన అనుభవం కాళ్ళని మీరు కాళ్ళని సాక్షిగా దర్శించండి బీ అవేర్ ఆఫ్ ది ఫీట్ ఇవి మీకు ఆ తెలుస్తూ ఉంటాయి కాళ్ళకి సంబంధించిన సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి స్పర్శ పొట్ట దగ్గరికి రండి సడన్లీ ది సెన్సేషన్ అండర్కోస్మెండ్ అది ఏమిటో ఎవడో చెప్పలేడు కానీ అందరికీ మాత్రం తెలుసు ఒక అత్యంత విలక్షణమైన సెన్సేషన్ పొట్టలో ఉంటుంది కంఠం దగ్గరికి రండి ఇంకో సెన్సేషన్ దప్పికకు చెందిన సెన్సేషన్ కంఠంలో ఉంటుంది ఈ రెండు సెన్సేషన్సు అత్యంత విలక్షణమైనవి ఇవా ఎంట్రోపీకి చెందిన సెన్సేషన్స్ ఇవి ఇవి వీటి రూపంగా ఆ ప్రాణశక్తి యొక్క సంకేతములవి ఆ రూపంగా ఆ పరమేశ్వరుడు సకల ప్రాణులు ఎందు ఉన్నాడు అని ఆయన విభూతిని చెప్తూ ఉన్నాడు ఈ చతుర్విధం అనేది ఉన్నది అది ఒక్కటి చెప్పేస్తే ఆ శ్లోకాన్ని మనం గుర్తు చేసినట్టు అవుతుంది అయినా కూడా ఒకసారి భాష్యకారులు ఏమంటున్నారో చూద్దాం అహమేవా నేనే అంటే నేను కాకుండా మరొకళ్ళెవల్లో ఉన్నారని మీరు అనుకోవద్దు అలా చెప్తారు ఇప్పుడు ఈ ఆకలి రూపంగా దేవుడు ఉంటే చూపు చూపు ఈశ్వరుడైతే మనస్సు వెనుక మనస్సు వాక్కు గుండె కొట్టుకోవడానికి రక్తం ప్రసరించడానికి కావలసినటువంటి శక్తి ఇవన్నీ కూడా ఈశ్వరుకు చెందినవైతే ఇక జీవుడు ఏం మిగిలేటండి అసలు జీవుడు ఎక్కడైనా మిగిలేడా ఎవడు జీవుడు జీవుడని మీరు అనుకోవడమే తప్ప ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడనే తత్వము ఏదీ లేదు ఆ ఈశ్వరుడే ఒదిగి మదిగి జీవుడుగా వ్యవహరింపబడుతున్నాడు వీళ్ళు అలా వ్యవహరించుకుంటున్నారు ఆయన ఒదిగి మొదుకుంటే జీవుడని వీళ్ళు వ్యవహరించుకుంటున్నారు పూర్వంటే ఒక రాజుగారు పూటకోళ్ళమ్మ ఇంటికి మారువేషంలో భోజనానికి వెళ్ళాడు మారువేషంలో వెళ్ళాడు అయినా ఆయన మంత్రి ఇద్దరూ కూడా వేషం మార్చి వెళ్ళారు ఎందుకంటే పూటకోళ్ళమ్మ ఇంట్లో వెళ్తే అక్కడికి యాత్రికులు అందరూ వస్తారు వాళ్ళ ద్వారా సామ్రాజ్యంలో ఏం నడుస్తుందో తెలుస్తుంది కబుర్లు చెప్తూ ఉంటారు అలాగే వెళ్ళి అక్కడ కూర్చుని వరగంట వాళ్ళు చెప్పి కబుర్లన్నీ వింటూ ఆమె పెట్టిన భోజనం చేసి వచ్చారు ఆ భోజనం చేసేప్పుడు ఈ రాజుగారికి రాజుగారికి మరి ఆ భోజనం ఏం నచ్చుతుంది ఆయన దాంట్లో ఒక ఐటెం ఆయనకి నచ్చి ఇంకొంచెం వేయమంటే ఆవిడేమంటే నువ్వు ఇచ్చిన అర్ధ రూపాయి ఇంకా రాదని చెప్పింది పాపం చిన్నపుచ్చులను తినేసి ఆ అర్ధ రూపాయి ఆవిడ వసూలు చేసింది అర్ధ రూపాయి తీసుకుని వచ్చేస్తాను తర్వాత ఎవరో చెప్తారు ఆ వచ్చిన ఆయన రాజుగారు మారుమేషంలో వచ్చారు ఆవిడ తల కొట్టుకుని ఏడుస్తుంది అయ్యో రాజుగారు నన్ను ఆ పచ్చడి ఇంకొంచెం వేయమంటే నువ్వు ఇచ్చి అర్ధ రూపాయలు ఇంతకంటే పచ్చడి రాదని చెప్పాను నేను నా అంతటి దుష్టురాలు ఇంకెవరూ ఉండరు రాజుగారికి స్వయంగా వడ్డించే భాగ్యం కలిగింది కానీ ఏం లాభం నేను గుర్తుపట్టలేకపోయాను ఆయనని ఆయన రాజుగారిని నాకు తెలియనే లేక తెలియకపోయింది ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది అవునవును రాజుగారిని పోలి ఉన్నాడని ఇప్పుడు అనిపిస్తోంది తప్ప అప్పుడు నాకు తెలియనేలేదు నా అంతటి అభాగ్యురాలు ఎవరూ ఉండరు అని ఆమె దుఃఖిస్తుంది మన బతుకులు అలా ఉంటాయి మనము ఈశ్వరుని సంసారంలో సతమతమవుతూ ఉంటాము ఈ సంసారంలో ఉండేటువంటి సాధ్య సాధనములు అంటే ద గోల్స్ అండ్ ద మీన్స్ దీ చీ వి పర్షూ టు గెట్ దోస్ గోల్స్ మనకి సంసారంలో ఏవో లక్ష్యాలు ఉంటాయి అలా లక్ష్యాలు ఉంటూనే ఉంటాయి అవి ఏమీ అయిపోవు అవి అలా ఉంటూనే ఉంటాయి ఏ రోజు ఆ రోజు ఎవేమో కొత్త కొత్త లక్ష్యాలు కూడా వచ్చి జేరుతూ ఉంటాయి ఇది ఇది ఇది పట్టుకోవాలి అది పట్టుకోవాలి అది సంపాదించాలి ఇది సంపాదించాలి అని అలాగా మనం కోరుకున్న వాటిని సంపాదించడం కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఇలాగ దీన్నే సాధ్య సాధన జీవితము ఉంటారు సాధ్యములు సాధనములు సాధ్యములు సాధనములు చిత్రం ఏంటంటే ఈ సాధ్యములు సాధనములు ఇదంతా కూడా మహామాయ ఆ సాధ్యములు సాధ్యములు కావు సాధనములు సాధనములు కావు ఇదంతా కూడా హృడక్ట్ అంతా మహామాయ ఆ మహామాయలో పడు ఉంటాము అప్పుడప్పుడు దేవుడు దేవుడు అని అంటూ ఉంటాం లిప్ సర్వీస్ అంతే తప్ప ఆ పరమేశ్వరుల యొక్క స్వరూపాన్ని ఖచ్చితంగా స్పష్టంగా యుక్తియుక్తంగా శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయాల్సి ఉంటుంది అలా చేయాలి అంతేగాని ఆ పరమేశ్వరుడి చుట్టూ ఏవో కొన్ని విశ్వాసాలని క నిర్మాణం చేసుకుని వాటిల్లో కొన్ని విశ్వాసములు యోగ్యంగానే ఉంటాయి మరికొన్ని విశ్వాసములు అసలు సుతరాము యోగ్యంగా ఉండవు అటువంటి విశ్వాసాలని పుట్టలను పుట్టలుగా పెట్టుకుని అదే ఆధ్యాత్మిక జీవితం ఇదంతా కూడా ఒక మహామాయ ఆ మాయలో పడకుండా మనం ఉండాల్సి ఉంటుంది అహమేవా నేనే ఉన్నానురా బాబు నీ నీ నేనే ఉన్నాను నేను కాకుండా మరొకటి ఎవడో ఉన్నాడో మరొకటి ఏదో ఉందేమో అది నువ్వు అనుకోవద్దు నేనే ఉన్నాను